కమలా నీ దగ్గర సైన్స్ పుస్తకం ఉందా ఉంది అది లైబ్రరీది ఎందుకు నా పుస్తకం ఎవరో తీసుకున్నారు ఎవరికిచ్చానో గుర్తురావటం లేదు ఒకసారి ఆ పుస్తకం ఇస్తావా ఇంకా నేను చదవటం పూర్తి కాలేదు సగం అయింది ఇవాళ అవుతుంది రోజుకు ఎన్ని పేజీలు చదువుతున్నావు పది అంతకంటే ఎక్కువ కావటంలేదు ఎనిమిదో తారీఖు పరీక్షుంది ఈ విషయాన్ని నీకు గుర్తుందా ఎందుకు గుర్తులేదు మరి నేను కూడా చదవాలి గదా నువ్వంత మెల్లగా చదివితే పూర్తి కావడం కష్టం నేను తొందరగా చదువుతాను మళ్ళీ మూడు రోజుల్లో ఇచ్చిస్తాను నేను ఈ రాత్రికే పూర్తి చేస్తాను పూర్తి కాకపోతే అవుతుందంటున్నానుగదా తక్కిన పనులు మానే మానేస్తాన్ ఇది చదవటం పూర్తి చేస్తాను ఈ పుస్తకం అయితేనే ఇంకొక పనికి వెళ్తాను మీ తమ్ముడికి పరీక్షలు కదా బాగా చదువుతున్నాడా ఈ సంవత్సరం పాస్ అవుతాడు అస్సలు చదవటం లేదు వాడి సంవత్సరం కూడా పాస్ కాడు కమలా నీ దగ్గర సైన్స్ పుస్తకం ఉందా కమలా నీ దగ్గర సైన్స్ పుస్తకం ఉందా ఉంది ఉంది అది లైబ్రరీ ఇది అది లైబ్రరీ ఇది ఎందుకు ఎందుకు నా పుస్తకం ఎవరో తీసుకున్నారు నా పుస్తకం ఎవరో తీసుకున్నారు ఎవరికిచ్చానో గుర్తురావటం లేదు ఎవరికిచ్చానో గుర్తురావటం లేదు ఒకసారి ఆ పుస్తకం ఇస్తావా పుస్తకం ఇస్తావా ఇంకా నేను చదవటం పూర్తి కాలేదు ఇంకా నేను చదవటం పూర్తి కాలేదు సగం అయింది సగం అయింది ఇవాళ కొంత అవుతుంది ఇవాళ అవుతుంది. రోజుకు ఎన్ని పేజీలు చదువుతున్నావు రోజుకు ఎన్ని పేజీలు చదువుతున్నావు పది ఎక్కువ కావటం లేదు అంతకంటే ఎక్కువ కావటం లేదు ఎనిమిదో తారీఖు పరీక్ష ఉంది ఎనిమిదో తారీఖు పరీక్ష ఉంది ఈ విషయాన్ని నీకు గుర్తుందా ఈ విషయం నీకు గుర్తుందా ఎందుకు గుర్తులేదు గుర్తులేదు మరి నేను కూడా చదవాలి కదా మరి నేను కూడా చదవాలి కదా నువ్వు అంత మెల్లగా చదివితే పూర్తి కావటం కష్టం నువ్వు మెల్లగా చదివితే పూర్తి కావడం కష్టం నేను తొందరగా చదువుతాను ఇవ్వు నేను తొందరగా చదువుతాను ఇవ్వు మళ్లీ మూడు రోజుల్లో ఇస్తాను మళ్ళీ మూడు రోజుల్లో ఇస్తాను నేను రాత్రికి పూర్తి చేస్తాను నేను రాత్రికి పూర్తి చేస్తాను పూర్తి కాకపోతే పూర్తి కాకపోతే అంటున్నాను అవుతుందంటున్నాను కదా మానే దక్కిన పనులు మానే మానేస్తాను మానేస్తాను ఇది చదవటం పూర్తి చేస్తాను ఇది చదవటం పూర్తి చేస్తాను ఈ పుస్తకం అయితేనే ఇంకొక పనికి వెళ్తాను ఈ పుస్తకం అయితేనే ఇంకొక పనికి వెళ్తాను మీ తమ్ముడికి పరీక్షలు కదా మీ తమ్ముడికి పరీక్షలు కదా బాగా చదువుతున్నాడా బాగా చదువుతున్నాడా ఈ సంవత్సరం పాస్ అవుతాడనుకుంటాను ఈ సంవత్సరం పాస్ అవుతాడు అనుకుంటాను అస్సలు చదవటం లేదు అస్సలు చదవటం లేదు వాడి సంవత్సరం కూడా పాస్ కాడు వాడి సంవత్సరం కూడా పాస్ కాడు డ్రిల్స్ బిల్డప్ డ్రిల్ స్టార్ట్ కాలేదు పూర్తి పూర్తి కాలేదు చదవటం చదవటం పూర్తి కాలేదు పుస్తకం పుస్తకం చదవటం పూర్తి కాలేదు నేను నేను పుస్తకం చదవటం పూర్తి కాలేదు ఇంకా ఇంకా నేను పుస్తకం చదవటం పూర్తి కాలేదు కష్టం కావటం కావటం కష్టం పూర్తి పూర్తి కావటం కష్టం చదివితే చదివితే పూర్తి కావటం కష్టం మెల్లగా మెల్లగా చదివితే పూర్తి కావటం కష్టం అంత అంత మెల్లగా చదివితే పూర్తి కావటం కష్టం వెళ్తాను పనికి పనికి వెళ్తాను ఇంకొక ఇంకొక పనికి వెళ్తాను అయితేనే అయితేనే ఇంకొక పనికి వెళ్తాను పూర్తి పూర్తి అయితేనే ఇంకొక పనికి వెళ్తాను చదవటం చదవటం పూర్తి అయితేనే ఇంకొక పనికి వెళ్తాను పుస్తకం చదవటం పూర్తి అయితేనే ఇంకొక పనికి వెళ్తాను ఈ ఈ పుస్తకం చదవటం పూర్తి అయితేనే ఇంకొక పనికి వెళ్తాను ఎవరికి ఇచ్చానో గుర్తురావటం లేదు పుస్తకం ఎవరికి ఇచ్చానో గుర్తు రావటం లేదు నా నా పుస్తకం ఎవరికి ఇచ్చానో గుర్తురావటం లేదు పాఠం గుర్తురావటం లేదు కావటం లేదు రెండు సంవత్సరాల నుంచి అతను చదవటం లేదు పాసుకా రెండు సంవత్సరాల నుంచి అతను పాసు కావటం లేదు నాకు శర్మ అడ్రస్ గుర్తురావటం లేదు గుర్తుండు నాకు శర్మ అడ్రస్ గుర్తు పూర్తి మానయ్యం లేదు అతను పనిని లేదు రవి లెక్చరర్ కాదు సరళ సరళ లెక్చరర్ కాదు నేను నేను లెక్చరర్ని కాను మనం మనం లెక్చరర్ల మేం లెక్చరర్లం కాం మీరు మీరు లెక్చరర్లు కారు వాళ్ళు వాళ్ళు లెక్చరర్లు కారు నువ్వు నువ్వు లెక్చరర్వి కావు రెస్పాన్స్ డ్రిల్ శర్మ నువ్వు పుస్తకం చదవటం అయిందా ఇంకా కాలేదు శారదా మీ అన్నయ్య పాస్ అయ్యాడా శర్మ కాలేజీకి రావటం మానేశాడాంటి గంట అయిందా ఇంకా కాలేదు నీ పని పూర్తయిందా ఇంకా నా పేరు నీకు గుర్తొచ్చిందా ఇంకా గుర్తు రాలేదు కాన్వర్సేషన్ ఈ పని పూర్తి కావటం కష్టం అనుకుంటాను ఎందుకు పూర్తి కాదు నాకు ఆ విషయం గుర్తుండటం కష్టం అనుకుంటాను ఎందుకు గుర్తుండదు శర్మ ఈ ప్రయాణం మానయ్యటం కష్టం అనుకుంటాను ఎందుకు మానయ్యడు అతను పాసు కావటం కష్టం అనుకుంటాను ఎందుకు పాసు కాడు ఈవేళ కమల ఈ పని పూర్తి చేస్తుంది చెయ్యకపోతే చేస్తుంది అంటున్నాను కదా మీ ఇంటి నెంబరు నాకు గుర్తుంటుంది గుర్తుండకపోతే గుర్తుంటుంది అంటున్నాను కదా సోమవారం శ్రీధర్ పని మానేస్తాడు మానయ్యకపోతే మానేస్తాడంటున్నాను కదా ఈ సంవత్సరం వాడు పాస్ అవుతాడు పాస్ కాకపోతే పాస్ కా పాంటున్నాను కదా ఈవేళ ఈ పని పూర్తి అవుతుంది పూర్తి కాకపోతే పూర్తి అవుతుంది అంటున్నాను కదా